ఏదో ఒక సిద్ధాంతం ఇది ఏమి సిద్ధార్థమే లేదు ఎవడో చదువుకున్న వాళ్ళు సంస్కృతం రాదు శాస్త్రం చదువుకున్న లేదు రామశబ్దం రాదు ఏదో ఫోటో ఒకటి పెట్టడం నేను ఈ దేవతను ఆరాధించాను నా దేవత కరుణించింది మిమ్మల్ని కూడా నేను కరుణింపజేస్తానన్నాం ఈ జనం వెంట ఉండడం వేషం వేస్తూ ఉండటం చుట్టూ స్ట్రక్చర్ పెట్టడం జనానికి కావ జనానికి అదే కావాలి బాహ్య చూసి జనం ఫాలో అవుతారు నిరాడంబరంగా ఉన్నవాడిని జనం విడిచిపెట్టి అవతలకపోతాం అది వీడికి ఉపకారం కూడా ఈ నిరాడంబరంగా ఉండేవాడికి పెద్ద లాభం అని ఈ జనం అంతా వెంటబడితే ఈ మూకను వేసుకుని ఏం చేస్తారండి కాబట్టి ఇప్పుడు వెయ్యి మంది వచ్చి వెంటబడ్డారనుకోని ఏం చేస్తారు అలాగే ఏదైనా చెప్దామంటే వాళ్ళకి అర్థం కాదు వాడేమో విడిపించుకోడు భుజాల మీద పెట్టుకుని నేను ఊరేగిస్తానంటాడు అదే వెళ్ళి ఏదైనా కుస్తున్న కూర్చున్నామంటే లేకుండా వీళ్ళు ఊరేగిస్తూ కూర్చుంటే అలా ఊరేగింపులు అలా చూస్తూ కూర్చో మోక ఈ మోక అయితే జనం ఈ కొంతమంది దానికే సిద్ధపడి దే ఫర్ దట్ అవు వెరీ ఫన్నీ వరల్డ్ ఇట్ క్రేజీ వరల్డ్ సో ఏమీ డాక్టర్లు లేదు ఏం లేదు అయితే పూర్వకాలం ఎలా ఉండేవారంటే వాళ్ళ సిద్ధాంతం ఒకటి పడుతుంది ఈ దిగంబర సిద్ధాంతం అని ఈ దిగంబర సిద్ధాంతం వాళ్ళు ఏమిటంటే వాళ్ళు అర్ధవైనాశిక అస్థి అన్నవాడు అస్థి అది నాస్తి అంటే వాడిని వైనాశికుగా ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ నాస్తి వీడు హండ్రెడ్ కూడా ఒకడు వీడు దిగంబర సిద్ధాంతి దిగ్వాస అంటే దిగంబరులు అంటే కాశీ వెళ్ళినట్లయితే అక్కడ దిగంబరులు కొంతమంది ఉంటారు వాళ్ళు దిగంబరంగా ఉంటారు ఇటు సంచారం చేస్తూ ఉంటారు దిగంబరంగా ఉంటారు మన హైదరాబాద్లో కూడా ఒక ఆయన ఉండేవారు దిగంబర నేను కలిశాను కూడా ఆయన ఓల్డ్ సిటీలో ఉండేవారు ఆయన ఆయన శిష్యుడు ఒక ఆయన డీడీ కాలనీ వస్తే నేను కలిశాను ఒకసారి వీళ్ళ ఎవరైనా చూసి ఉండొచ్చు ఏదో ఉంటుంది సిద్ధాంతం ఆయన సిద్ధాంతం ఏమిటో నేను పట్టించుకోలేదు వెళ్ళి కూర్చున్నాను నన్ను రమ్మని గెలిస్తే వెళ్ళి కూర్చున్నాను కొంచెం ఆశ్చర్యపోయాను ముందు తర్వాత ఇంకా చుట్టూ ఉన్న వంద మందికి లేని సమస్య నాకొక్కడికి ఎందుకు కాబట్టి అందరితో వాళ్ళు లేరు కూర్చున్నారు ఇటు వచ్చి నాకు చేరు ఆయన పక్కనే ఆయనకి పీఠం వేసినట్టుగా నాకు కూడా చేయి వేసేది దాంట్లో కూర్చున్నాను ఆయనకి దండం పెట్టిన వాళ్ళందరూ నాకు కూడా దండం పెట్టారు ఆయనకి రెండు పళ్ళు నాకు కూడా రెండు పళ్ళు సో నేను ఆశీర్వదించాను ఆయన ఆ తర్వాత ఆయన దారిని ఆయన వెళ్ళారు నా నేను వచ్చాను ఆయన బిగం పడే ఆ తర్వాత ఈ దిగంబర్ల మీద ఈ టీవీ నైన్ వాడు ఏదో అల్లరి చేశాడు టీవీ నైన్ వాడు ఎవడైనా మహాత్ములు ఉంటే అల్లరి చేయడమే వాళ్ళ పని దట్ ఈజ్ హిజ్ జాబ్ అలాగే ఇది వేరే పనేదాండి దే డూ దాట్ చాలా సందర్భంగా చేస్తారు అలాగే ఎవరో సన్యాసి ఉంటారనుకోండి ఏవో ఉంటాయి లొసుగులు మఠాలు పెట్టారంటే ఏవో ఒకటి రెండు లొసులు మీరు మఠంలోకి వెళ్ళి భూతబ్దాలు వేసి చూస్తే ఏవో కొన్ని లొసుగులు ఉంటాయి దాన్ని మీరు అల్లరి చేయొచ్చు ఉదాహరణకి నేను నన్ను మీరు కొట్టుకున్నారనుకోండి నేనేమో ఫ్రెంచ్ ఓపెన్ చూస్తూ ఉంటే అదిగో వీడు ఫ్రెంచ్ ఓపెన్ చూస్తాడో అని మీరు పెద్ద అలర్ట్ చేయొచ్చు అదే ఓర్ణమ శివాయ జపన్ చేసుకోవడం మానేసి ఫ్రెంచ్ ఓపెన్ చూస్తున్న స్వామి అని ఒక పెద్ద బౌతిక అండ్ యూ కెన్ గెట్ ఎవిడెన్స్ ఆల్సో ఫర్ దాట్ నేను ఎక్కడో ఏదో ప్రసంగంలో నేను నాకు ఇదొక వీక్నెస్ ఉంది ఏమిటంటే మోడర్న్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం నాకు అలవాటు అంటే ఆధునిక జీవితానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇస్తారు లేకపోతే ఎందుకంటే పురాణ కాలపు ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఉపయోగపడే ఈ పురాణ గాథలని ఎగ్జాంపుల్గా ఏమిస్తారు వాటిల్లో ఆ గాథల్ని పట్టుకొచ్చి ఏమి ఎగ్జాంపుల్స్ ఇస్తారు ఆధునిక కాలానికి ఇది ఆత్మతత్వం కదా ఏదో నాకుండే ఆర్గ్యుమెంట్ నాకుంది నాకుండే జస్టిఫికేషన్ నాకుంది నేను ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చాను సేవ చేయటము పది మంది పిల్లలకి సేవ చేయటము నేను టాపిక్ వస్తే షకీరా ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను ఒక అమ్మాయి ఉంది అనే కొలంబియా నుంచి వచ్చింది ఆ షీ ఇస్ ఏ పాప్ सिंगर మైఖేల్ జాక్సన్ అన కేటగిరీ सिंगर లేడీ వీళ్ళు ఉన్నారు ఈ పాప్ సింగర్స్ లో మన్నలో మైఖేల్ జాక్సన్ ఉన్నట్టుగానే లేడీస్ లో బ్రిట్నీ స్పియర్ షకీరా వీళ్ళు ఉన్నారు ఈ షకీరా అన్న అంటే స్వామిజీ మీకు షకీరా ఎలా తెలుసు అంటే అంటే నేనున్నాను నువ్వు ఆషి నువ్వు దర్గా గంగార్ పొట్టో ఇంకా నేను ఇప్పుడు ఉన్నాను నేను ఇంకా చెప్పడం ప్రారంభిస్తావు నువ్వు ఇంకా ఆశేపోతావు అని చెప్పారు ఎందుకంటే చూసి ఏవో ఎక్కడో న్యూయార్క్ టైమ్స్ ఉన్నా ఎక్కడో చూస్తాం స్పీడ్ రీడింగ్ అలవాటు ఉన్నప్పుడు అది వెళ్ళి కూర్చుంటుంది అక్కడ నేనేం కూర్చోబెట్టండి నాన్ని కూర్చుంటుంది ఎందుకు కూర్చుందో నాకే అర్థం కాదు ఎలా ఐ జస్ట్ వాచ్ ఇట్ అండ్ అది ఉంది అక్కడ ఎగ్జాంపుల్ ఆ టైంకి అది ఓ ఎందుకు వచ్చిందంటే ఇంప్రెషన్ ఉంది కాబట్టి వచ్చింది అండ్ షీ ఈజ్ ఏ గుడ్ టాప్ సింగర్ వెరీ వెల్ అప్రిషియేటెడ్ ఈ మధ్యకాలంలో ఆవిడ ఆల్బమ్స్ చాలా వైడ్గా సేల్ అవుతాయి ఆమె గొప్ప సేవాకార్యాలు చేసుకోండి పిల్లలకి సేవాకార్యము అనే సందర్భం వచ్చినప్పుడు క్లింటన్కి ప్రౌడ్గా ఉంది ఆవిడ సేవ చేసుకోండి చాలా డైనమిక్ లేడీ ఆ సెన్స్లో ఆవిడని మనం మంచిగా చెప్పుకోవచ్చు ఆవిడ పాప్ సింగర్ అయితే తప్పే ఉంది డ్రెసింగ్స్ పాప్ డ్రస్ అంటే వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా వాళ్ళు డ్రెస్ చేస్తారు మనకి ఆర్డ్గా అనిపించచ్చు కానీ వాళ్ళు ఏదో ఆర్డ్గా అనుకోరు కాబట్టి దట్ ఈస్ హౌన్ థింగ్స్ ఆర్ ఓపెన్ మైండ్ ఉండాలి ఆ కల్చరల్ ఇన్ఫ్లెక్షన్స్ అని కల్చరల్ వేరియేషన్స్ ఉంటాయి ప్రపంచంలో అన్ని కల్చర్స్ని కూడా మనం రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయటం అభ్యాసం చేయాల్సి ఉంటుంది మన కల్చరే కరెక్ట్ అని అనుకోకూడదు ఇంట్లోనూ ప్రతి దాంట్లోనూ గుణం దోషం ఉంటాయి వాట్ ఎవర్ కాబట్టి సో ఈ అర్థవైనాశికుడు వీడు దిగంబరుడు దిగ్వాస వీడేమంటాడంటే ఆత్మ ఉందీ లేదు ఎలాగండి ఇది ఎలాగండి ఆత్మ ఉంది లేదంటే ఎలాగే అంటే వీడేమంటాడంటే ఆత్మా దేహే అస్తి బహిహీ నాస్తి అంటే మరి వీడు చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది బహిహీ నాస్తి అంటున్నాడు కదా ఏదో ఉంటుంది సమస్య వంటి దాన్ని వాడు ఎలా ముడిపెడతాడు వాడు పునర్జన్మని అంగీకరిస్తాడా అంగీకరించడా అది మరి వాళ్ళ చూడాలి దిగంబర సిద్ధాంతం ఉంటుంది సర్వ సర్వదర్శన సంగ్రహం అని విజయారాణ స్వామి ఒక పుస్తకం ఒక వస్తారు దాంట్లో దిగంబర సిద్ధాంతం అనే హెడింగ్తోటి ఓ ఉండే ఉంటాయి నేను నాకు గుర్తు నేను ఆ చూశాను చాలా కాలం అయితే చూసి ఈ సో వాళ్ళదేదో సిద్ధాంతం ఉంటుంది ఆ సిద్ధాంతం గౌడపాద తెలుసు అని చేత దాన్ని ఆయన వాడు సదసద్వలి సగవం ఫిఫ్టీ ఫిఫ్టీ వాడు అంచేతనే అర్ధవైనశిక వైనాశికుల్లో సగం వాడు హండ్రెడ్ పర్సెంట్ లేదంటే వీడు ఫిఫ్టీ పర్సెంటే లేదంటాడు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉందంటాడు ఫిఫ్టీ ఫిఫ్టీ గోలు పడిందా లేదా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫుట్బాల్ గోలు పడిందా లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ క్రికెట్లో వాడు అవుట్ అయ్యాడా లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ హౌ డోంట్ ఆస్క్ హౌ దట్ ఈ వాట్ ఇట్ ఈస్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిద్ధాంతం వాడు దీంట్లో విచిత్రమైనటువంటి వాడు దిగ్వాసా దట్ ఈజ్ వీడు దిగంబరపక్ష తృతీయ సో ప్రమాద దేహాదివ్యతిరిక్త అస్తి త్యాదో వైనాశికదిపక్ష దేహాదివ్యతిరిక్తోపీ నాసౌ బుద్ధేర్వ్యతిరిచితే క్షణిక విజ్ఞాన ఆత్మత్వాది ద్వితీయో విజ్ఞానవాదిపక్ష ఆయన పాపం ఆనందగిరి ఆయన రాసుకొస్తున్నాడు తృతీయో దిగంబరపక్ష అంటే పిరంబరులోనే ఒక గ్రూపు ఇప్పటికీ ఉంటారు వీళ్ళు నేను ఒక రోజున ఒక మహాత్ముడిని కలిశాను ఆయనే ఏదో ప్రసంగం వచ్చి ఇలాగ మేము ఫలాన ఎవరి శిష్యులు అంటే ఫలాన ఎవరి ఆయన చెప్పారు మేము అఘోరీ అని చెప్పారు అది కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటుంది తామస ప్రధానంగా ఉంటుంది హృషికేశ్వరుడు ఓకే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది కొంత డాక్టర్ను అది వాళ్ళు చెప్తారు శివుడు శ్మశానవాసి దాని చుట్టూ తిరుగుతుంది వాళ్ళ సిద్ధాంతం శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి మేము కూడా శ్మశానంలో ఉంటాము అని వాడు ఏం చేస్తాడంటే భిక్ష చేసేసి శ్మశానానికి వెళ్ళిపోతాడు మలుగు ఊళ్ళోకి వస్తాడు భిక్ష చేసేసి శ్మశానానికి పోతాడు శ్మశానంలో ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది శ్మశానానికి మోడర్న్ డ్రెస్లో అక్కడ లోపల బిల్డింగ్లు ఉంటాయి అక్కడ మనుషులు ఉంటారు వీడు అక్కడ ఉంటాడండి ఏ మనలాగే ఉంటాడు అయినాను ఏమైనా పెద్ద తేడా ఏముండదు మీరు శ్మశానం ఉంటే ఏమనుకుంటున్నారు పూర్వకాలలాగా ఏం కాదు ఇప్పుడు శ్మశానాల లోపల కూడా బిల్డింగ్లు ఇవే ఉంటాయి వాళ్ళతో పాటు కలిసి ఉంటాడు అప్పుడప్పుడు వస్తూ ఉంటే తగలబెడుతూ ఉంటారు ఆ దానికి తర్వాత నాస్తి నాస్తి నాస్తి నాస్తి అత్యంత శూన్యవాది అంటే పైన చెప్పిన వైనాశికుడు క్షణిక విజ్ఞానవాది శూన్యవాది కాదు క్షణిక విజ్ఞానవాది వీడు అత్యంత శూన్యవాది వీడు శూన్యవాది సో శూన్యమే తత్వము అని అంటే చూడండి ఇవన్నీ థాట్ లెవెల్లో ఉంటాయి థెంకర్కి థెంకర్ క్రియేట్ చేసుకున్న పక్షాలు ఇవన్నీ కూడా మనం ఈ థాట్ లెవెల్లో ఇరుక్కుపోకూడదు థాట్ లెవెల్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి తత్వాన్ని తెలుసుకుంటూ థాటే ఉపయోగపడుతుంది థాట్కి అతీతంగా ఆత్మ యొక్క అస్తిత్వముందు నిలిచి ఆత్మాస్తిత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి తప్ప దాన్ని ఎలా వాదోపవాదాలుగా తెలుసుకునేది కాదు అయితే మరి వీళ్ళు వీళ్ళు వాదోపవాదాలకే అలవాటు పడి ఉంటారు ఇలాగంటి పక్షాలని నిర్మాణం చేసుకుని వాదిస్తూ ఉంటాను నాస్తి నాస్తి ఇది అత్యంత శూన్యవాది కొన్ని పుస్తకాలు కూడా వచ్చాయి ఇప్పుడు షడ్ దర్శనాన్ని అని ఒక పుస్తకం ఆరు దర్శనములు దర్శనము అంటే ఒక ఫిలాసఫీ ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఈ ఆరు దర్శనాలు వీళ్ళు ఇలా అంటారు వీళ్ళు ఇలా అంటారు వాళ్ళన్నీ గృహ దగ్గరించి ఒక ఆ పుస్తకం వల్ల ఉపయోగం మీకు ఫిలస ఫిలాసఫీని ఎకడమిక్గా చదవడానికి ఉపయోగపడుతుంది అంతే తప్ప ఇంకా అంతకంటే దాంట్లో ఏముంటుంది మీరు ఆరు దర్శనాలని ఎప్పుడైతే అన్నారో ఆరు దర్శనాలంటే అంటే సత్యము అని ఆరు సత్యాలు ఎక్కడి నుంచి ఒక సత్యం ఉండాలి కానీ ఆరు సత్యాలు ఉండవు కదా అంటే అర్థం ఏంటి ఈ దేని మీద పట్టుదల ఉండవు వాళ్ళ ఉద్యోగ వాళ్ళ ప్రొఫెసర్ జాబులో ఉంటాడు వాడి ఉద్యోగం వాడి వాడి రీసెర్చ్ స్టూడెంట్సు వాడి ప్రమోషన్స్ వాడి వైస్ ఛాన్సలర్ ఎప్పుడవుతాడు వాళ్ళ జీతాలు ఇన్కమ్ ట్యాక్స్ దాని మీదే శ్రద్ధ తప్ప ఆత్మ ఉందన్నా వాడికి అభ్యంతరం లేదు లేదన్నా అభ్యంతరం లేదు అకడమిషియన్స్ అలా ఉంటారు ఆ బేసిస్ మీద వాళ్ళు రాసి ఇలాంటి ఐడియాస్ ఏవో ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి వాటి వల్ల ఏమీ ఉండదు ఈ బుద్ధికి పదులు పెట్టి బుద్ధి ద్వారా నిర్మాణం చేసే సిద్ధాంతాల్లో మీకు తత్వం దొరకదు మీరేం చేయాలంటే బుద్ధికి పదులు పెట్టడం కాదు బుద్ధిని శుద్ధి చేయాలి అంతఃకరణ శుద్ధి కావాలి దానికి పదును పెట్టి ఎదరవాడు చెప్పిన దాన్ని ఖండించటంలో నిష్ణాతంగా సంపాదించడం అలా కాదు కావలసింది తర్కం తర్కం అంటే కృత్తి నుంచి తర్కం వస్తుంది కృతి కర్తనే అంటే సిజన్ అనమాట ఎదరవాడు చెప్పిన కోసేయడం దాని పేరు తర్కం కృత్తు నుంచి కోయుట కోయుట కట్ చేయుట దాని నుంచి తర్క అని వస్తుంది ఆ అక్షరాలు తిరగబడే అలాగే దానివల్ల ఉపయోగం లేదు తర్కం వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఎందుకంటే తర్కం అనేది బుద్ధి స్థాయిలో ఉంటుంది సత్యము బుద్ధి స్థాయిలో ఉండదు బుద్ధికి అతీతమైనటువంటి ఆ సద్రూపంగా ఆత్మ కలదు కాబట్టి ఐడియా తర్వాత ఇంకొకటి ఇంక దీంట్లో ఇంకో రహస్యం ఉండదు అంతఃకరణ శుద్ధి కావాలి కదా అంతఃకరణ శుద్ధి కావాలంటే మీరు ఈ దర్శనములు వాళ్ళ యొక్క ప్రమేయములు వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటర్స్ కంతస్థం చేసి ఈ రకంగా ఈ అకాడమిక్ స్టడీ వల్ల అంతఃకరణ శుద్ధి రాదు అకాడమిక్ స్టడీ అహంకారాన్ని నిర్మాణం చేయడానికి ఉపయోగిస్తుంది తప్ప అంతఃకరణ శుద్ధికి పనికి రాదు వాడి హృదయ పరివర్తన ఇటువంటి అకాడమిక్ డిస్కషన్స్ వల్ల రాదు తర్వాత థాట్ని బాగా ప్రిసైజ్గా తయారు చేసి బాగా పదును పెట్టి మోర్ పవర్ఫుల్గా చేయటం వల్ల మీకు ఆత్మస్వరూపం తెలియదు థాట్ను వినియోగించుకుని థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు కాబట్టి ఇటువంటి వాదములలో ఉండేటువంటి లిమిటేషన్స్ ఆ ఉన్నాయి అని మనం గుర్తించాల్సి ఉంటుంది ఇప్పుడు అత్యంత శూన్యవాది తస్థిభావశ్చల ఇక్కడ కొంచెం మీరు కేర్ఫుల్గా గమనించాలి నాలుగు వాదాలు చెప్పారు అస్థి నాస్తి అస్థి నాస్తి నాస్తి నాస్తి ఈ నాలుగింటికి నాలుగు పదాలతో వాటి సారాన్ని ఆచార్యులు చెప్తున్నారు ఈ అస్థి అన్నవాడు వాడు చలా అనబడతాడు నాస్తి అన్నవాడు స్థిర అస్థి నాస్తి అన్నవాడు ఉభయ చలా యాజ్ వెల్ యాజ్ అస్థిర వాడి లక్షణమే అస్థి నాస్తి కదా నాస్తి నాస్తి అన్నవాడు శూన్య అత్యంత శూన్య అంటే అభావ ఇది నాలుగు దీంట్లో మూడోది నాలుగోది కష్టమేం కాదు ఉభయ అంటే రెండు వాడికి వస్తాయి అస్థి నాస్తి నాస్తి నాస్తి అంటే అభావ ఏదీ లేదు ఆ రెండు వాళ్ళే ఉంది ఇక మిగిలింది ఏమిటి అస్థి అంటే చల నాస్తి అంటే స్థిర అది ఎలాగంటే ఇప్పుడు ఆత్మా అస్థి అని మీరు అన్నారనుకోండి అంటే ఈ దేహం పుట్టిన పుట్టింది గిట్టుతుంది ఇది ఈ ఆత్మకేమో శుభ దుఃఖం ఆత్మ గుడుతుంది గిట్టుతుంది మళ్ళీ ఉంది ఈ ఆత్మ మన పునర్జన్మ సిద్ధాంతంలో పడుతుంది అది ఈ ఆత్మకేమో సుఖదుఖాలు ఉంటాయి పుణ్యపాపాలు ఉంటాయి ధర్మాధర్మాలు ఉంటాయి ఏమండి ఇప్పుడు సుఖదుఖాలలో మీకు దేని మీద రాగం ఉంటుంది సుఖం మీద రాగం ఉంటుంది ద్వేషం లేని మీద ఉంటుంది దుఃఖం మీద స్వర్గం నరకం దీంట్లో మీకు రాగం లేని మీద ఉంటుంది స్వర్గం మీద ద్వేషం లేని మీద ఉంటుంది నరకం మీద సో ఈ రకంగా అస్థి అస్థి అస్థి ఆత్మ పుడుతుంది గిట్టుతుంది మళ్ళీ ఇంకో దేహాన్ని స్వీకరిస్తుంది మళ్ళీ పుడుతుంది మళ్ళీ గిట్టుతుంది అన్నవాడు ఈ ద్వంద్వములలో చిక్కుకుని ఉంటాడు చల రాగం ద్వేషం తర్వాత జగత్తులో పదార్థములు అస్థి అంటాడు ఎందుకంటే వీడి సత్యమే గిట్టడము సత్యమే అన్నవాడికి జగత్తు సత్యం ద్వైతి ద్వైతంలో పడతారు జగత్తు సత్యం జగత్తు సత్యం అంటే జగత్తులో ఉండే అనేకము సత్యములు ఈ అనేకముల ఘటము సత్యమే పటము సత్యమే పుణ్యము సత్యమే అన్నీ సత్యమే మీరు అన్నీ సత్యం అని అంటే ఏమైపోతుందో తెలుసినా మీరు రాగద్వేషాల్లో పడిపోతారు ఎందుకంటే ఘటన నాకు ప్రీతికరము పటం నాకు ఇంట్రెస్ట్ లేదు అప్ డౌన్ అప్ డౌన్ సో రాగద్వేషాల మధ్యలో వీడు జీవిస్తూ ఉంటాడు ద్వంద్వాలలో జీవిస్తూ ఉంటాడు ఒకసారి పైకి పోతాడు ఇంకోసారి తొందరపోతాడు అలాగే మనుషులు సంసారాలు అలాగే జీవిస్తూ ఉంటారు కాబట్టి ఈ నేను అస్తి జన్మ అస్థి మరణం అస్తి స్వర్గం అస్తి నరకం అస్తి వీళ్ళు రాక్షసులస్తి దేవతలస్తి దెయ్యాలస్తి ఇదే అస్తి అదే అస్తి వీడు బతుకు వీడి చంచలంగా ఉంటుంది తప్ప దానికి ఒక స్థైర్యం ఏమీ ఉండదు అంచేతవాన్ని ఇక ఈ నాస్తివాడు ఉన్నాడు చూసారా వాడు స్థిరంగా ఉంటాడు ఈ వైనాశికుడు ఉన్నాడు చూసారా వాడు స్థిరం ఇప్పుడు ఈ టీవీ నైన్ వాడు నన్ను అనుకోండి అయినా ఈ శంకరాచార్య సిద్ధాంతం వాడు ఈ స్వామి ఉన్నాడు వాడు దొంగ ఈ వైష్ణవ సిద్ధాంతం వీడు దొంగే ఆ బాబా గారు దొంగే వాడికి అందరూ దొంగలే స్థిరంగా ఉంటాడు ఇంక మళ్ళీ ఏమీ ఇబ్బంది ఉండదు స్వర్గం మోసం చేసుకున్నారు లేదు స్వర్గం నరకం ఇది ఇంకో మోసం ఇది లేదు పునర్జన్మ లేదు వాడు స్థిరుడండి స్థిరంగా వాడికి ఇంకా అన్నింటినీ ద్వేషిస్తాడు ఇంకా రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి వాడి పక్షాన్ని స్థిరాన్ని లెక్కేసారు అది స్తిభావస్థిర అంతకు ముందు అందాము త్ర అస్థిభావశ్చల అస్థి అనేటువంటి సిద్ధాంతం ఏదైతే కలదో అది చలము అస్థిభావ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూసేజ్ అస్థిభావ అంటే అస్థిశుద్ధోక్త ప్రమాత అస్తి లోపల ఆత్మ కాలదు ఆత్మయే ప్రమాత అని అంటే ఆత్మ ప్రమాత తెలుసుకుంటుంది రాగద్వేషాలు ఉంటే జ్ఞాత ఆ తెలియబడేది కూడా సత్యం అది అనుకూలమైతే వీడికి దుఃఖం వీడికి సుఖం ప్రతికూలమైతే దుఃఖం చలహాద్యనిత్య విలక్షణత్వాత్ ఎందుకు వీడు చెలుదు అంటే ఎదురకుండా ఘటపటాది ప్రపంచం ఉంది కదా వాటికి విలక్షణంగా ప్రమాతగా ఉంటాడు ఏమంటే ఘటపటాదులం ఉండేటువంటి ద్వంద్వములు వీడిని ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి ఘటాది అనిత్య విలక్షణత్వాత ఘటం నశిస్తుంది కానీ ఘటం తెలుసుకునే వీడు నశించడం దేహం నశిస్తుంది దేహమును అడ్డుపెట్టుకున్న వీడు నశించడం కాబట్టి ఈ నశించి వాటిల్లో వీడికి అనుకూలము ఉంటుంది ప్రతికూలము ఉంటుంది ఆ కారణంగా పుడుతుంది నశిస్తుంది అదిగో పుట్టినప్పుడు వీడికి ఆనందం నశించినప్పుడు దుఃఖం ఈ రకంగా వీడు చెలుడుగా ఉంటాడు నాస్తిభావ స్థిర సదా యా ఘటాది అనిత్య విలక్షణత్వాత్ అన్నదాన్ని టీకాకారుడు బాగా వ్యాఖ్యానం చేశాడు ఎలా ఉంటాడంటే అనిత్యేభ్య ఘటాదిభ్య సుఖాద్యాకార పరిణమతయా వైలక్షణ్యాత్ అస్థిభావ ఇప్పుడు ఘటం ఉండండి ఘటం అనిత్యం ఘటం అనిత్యం అది పగిలిపోతుంది కానీ ఆ ఘటాన్ని ప్రేమించే ప్రమాత ఆ ఘటం నాకు కావాలి నాకు అది అని ప్రేమించే ప్రమాత వీడు నిత్యం వీడు ప్ర పాటుగా ఘటాన్ని ప్రేమించే ప్రమాత కూడా పోతే ఇక సమస్య లేదు కానీ ఘటం పోతుంది ఘటాన్ని ప్రేమించే ప్రమాత ఉంటాడు వీడు దుఃఖాన్ని అనుభవిస్తాడు డబ్బు పోయినప్పుడు ఆ డబ్బు నాది అనే అభిమానం గల వ్యక్తి కూడా పోతే గొడవలేదు కానీ అలా ఉండదు డబ్బు పోతుండే అదే అనిత్యం కనుక ఆ డబ్బు నాది పట్టుకున్న ప్రమాదం వీడు నిత్యం వీడు కూర్చుంటాడు కాబట్టి వీడు చనుడుగా ఉండిపోతాడు మన సంసారం అంతా కూడా అదే కేటగిరీలో పడుతుంది నేను ఉన్నాను ఇప్పుడు నేను ప్రేమించే వ్యక్తి పోయాడు వాడు అనిత్యుడు వాడు పోయాడు కానీ నేను నిత్యున్నే మరి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను నిత్యున్నయ్య కాబట్టి నాకు దుఃఖం అరేపా వాడు అనిత్యుడే జేదో నిత్యుడే అంటే దుఃఖం ఎందుకు ఇంకా కాబట్టి ఒక గుణం ఉంది అంచేతనే క్షణిక విజ్ఞానవాదులు వాళ్ళందరిలో తెలుసుకోదగ్గ మంచి విషయాలు అనేక ఉంటాయి ఎందుకంటే ఏముండవు పూర్వజన్మ పుణ్యకర్త పుణ్యం చేసుకున్నాడు ఈ జన్మలో పుట్టాడు మళ్ళీ చచ్చిపోతాడు మళ్ళీ ఇంకో జన్మ పుడుతుంది స్వర్గానికి పోతాడు నరకానికి పోతాడు అని మీరు ఫార్ములా వేసి పెట్టారు ఈ ఫార్ములాలో ఎవరికీ శాంతి లేదు ఎప్పుడు అడిగి లేదు విధి లేదు అందరూ బద్ధులై ఉంటారు అంతే కదా కాబట్టి వెళ్ళవి చద అని చెప్పేతనే ఆ ఫార్ములాయే సర్వం పెట్టుకోకూడదు ఆ ఫార్ములాను ఉంటే తాత్కాలికంగా గ్రహించి దాని నుంచి పైకి పోవాలి శ్రీకృష్ణుడు ఆ ఫార్ములా చెప్పి ఇక్కడతో గీత పూర్తి అయినా అనలేదు ఆయన ఏమేనా ఆ ఫార్ములా చెప్పి ఇంకిప్పుడు అసలు గీత ఇప్పుడు చెప్తాను వినున్నాడు కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి చూసుకోవాలి కొంతమంది ఏమంటారంటే హిందూ ధర్మం అంటే పునర్జన్మ అంటారు హిందూ ధర్మంలో పునర్జన్మ ఉందన్నది అంతేగాని హిందూ ధర్మం అంటే పునర్జన్మ అన్నం కాదు కొంతమంది హిందూ ధర్మం అంటే జాతకాలు చెప్పడం అని ఆ లెవెల్కి పట్టుకొచ్చారు దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అది నడుస్తుంది ఆఖరికి ఎలా తయారంటే మీరు జాతకం చెప్తారా అని అడుగుతారు దగ్గరికి వచ్చి మా కాంప్లెక్స్లో చాలా ఫ్యామిలీలు ఉన్నాయి కదా ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలు నన్ను టచ్ చేశారు జనరల్గా మన జోలికి రాకుండా వాళ్ళ కలక్షేపం వాళ్ళు ఉంటారు నా బతుకు బతుకుతూ ఉంటాను ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలు టచ్ చేశారు ఎలా టచ్ చేశారు మీరు జాతకాలు ఏమన్నా చెప్తారా అని టచ్ చేశారు నేను చెప్పనండి అంటే సరే ఇంక నువ్వు ఇక్కడ పడున్నావు మా మా గురించి ఒకటి సంబంధం అని దూరంగా ఆ వార్త పాకేసింది జాతకాలు చెప్పారట అని పాకేసింది పని పని పని అమ్మాయి వస్తుంది అమ్మాయి అడిగింది జాతకం అన చెప్తావా స్వామి నువ్వు నేను చెప్పనమ్మా అంటే అది పని వాళ్ళకు కూడా తెలుసుకుంది ఇంకా వీడు అలవసరవు ఇప్పుడేదో పళ్ళు పొలం కావాలంటే వాడి దగ్గరికి వెళ్ళాలి కానీ ఇంకెందుకు పనికి వస్తాడు వీడు అని వాళ్ళు సిద్ధాంతం చేసేసారు నిజంగా నాకప్పుడప్పుడు ఎంత డిసడ్వాంటేజ్ అంటే జాతకం చెప్పి ఏంటండి వర్డ్సే కదా నీవు పదజాలాన్ని గుప్పించడమే కదా ఏముందంతకంట పదజాలాన్ని గుప్పించడమే నేను చూశాను ఒక ఆయన అన్నాడు ఈ మంచిన నా భార్య చెప్పిన మాట వెనక చాలా హింస పెడుతుంది నేను ఏం చేస్తే ఈ కష్టం నుంచి విముక్తున్న అవుతాను అని వాడు ఫోన్ ఫోన్ నిందనే ప్రోగ్రాంలో అడిగాడు ఇది టీవీ ప్రోగ్రాంలో ఒక ఆయన ఉన్నారు టీవీలో వస్తూ బాగా పెద్ద గెడ్డ గట్టిగా ఉంటుంది ఇలా శివుడు ముడి చూడండి జటా చూటంలాగా ముడేస్తాడు ఆయన మెడ పెద్ద పెద్ద రుద్రాక్షలోకి వేసుకుంటాడు అప్పుడప్పుడు ఎర్రటి పొట్టు వస్త్రం కూడా ధరిస్తాడు చాలా దిట్టంగా ఉంటాడు ఆయన బాగా విభూతి పెట్టి కూర్చుంటాడు ఆయన సలహాలు ఇస్తాడనమాట ఇది ప్రశ్న దానికి ఆయన ఏం చెప్పాడంటే మీరు చక్కగా రుద్రాభిషేకం చేసినట్లయితే ఒక నెల రోజులు ఆ రుద్రుడి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది అప్పుడు కరెక్ట్గా రుద్రాభిషేకం చేస్తే రుద్రుడి పూర్తిగా లభిస్తుంది నేను విరిగ్రహాన్ని నేను అంటే చెప్తూ ఉంటాను కానీ దాన్ని సరైన ప్యాకేజింగ్ లేక ఇలా ఉండిపోయాను కానీ మేము చెప్పేది అదే మాట వెరీ ట్రూ ఆల్సో మీరు కనుక ఈ పని చేస్తే మీ బాధ్య కూడా మనస్సు మార్చుకుని మీకు అనుకూలవతి అవుతుంది అని యాడ్ చేశాడు ఆ తర్వాత ఏదో డబ్బు మేమేమో చిట్ ఫండ్లో పెట్టాను రావట్లేదు ఏం చేయంటే మళ్ళీ ఇదేం చెప్పచ్చు ఇలాంటివి రెండో మూడో పెట్టుకోవడం రెండో మూడో నాలుగో పెట్టుకోవడం అదే తిప్పుతూ ఉండడం ఇట్స్ ఓన్లీ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ స్పీకింగ్ క్రియేట్ వర్డ్స్ అండ్ టెర్మినాలజీ అండ్ మేక్ ఏ ఫ్యూ ఫార్ములాస్ విచ్ ఆర్ నాట్ ఎంటైర్లీ రాంగ్ ఆల్సో సమ్ రిలవెన్స్ దానికి దానికి సరిపడుతుంది దానికి దానికి సరిపడుతుందండి ఇప్పుడు తన్మన తత్సృశే ప్రవర్తతే అని మనకి కారిక వచ్చింది ఆ రకమైన ఫిక్సేషన్ ఉన్నవాడు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు అనే కార్యకొచ్చింది కాబట్టి ఆ సందర్భానికి అది కరెక్టే దాంట్లో తప్పేం లేదు ఇది నాట్ ఫైన్ ఫాల్ట్ విత్ ఏంటి నీకు ఈశ్వరుడు అనుగ్రహం వస్తుంది ఈశ్వరుని ఆరాధిస్తే ఈశ్వరుని అనుగ్రహం వస్తే నీ కష్టాలు తీరుతాయి కొంచెం ఇటుగా నడుస్తూ ఉంటుంది ఓవరాల్గా ఇటు ఫిట్స్ ఇట్ ఇస్ సో నెబ్్యులెస్ అండ్ సో ఎమార్క్ దట్ ఇట్ కెన్ ఫిట్ ఇన్ టు ఎనీ సిచ్యువేషన్ చాలా ఎమార్ఫస్గా ఉంటుంది మీకు రాబోయే కాలంలో కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉన్నది మీరు చక్కగా శ్రద్ధగా మందు అది వాడినట్లయితే తగ్గిపోతుంది వెరీ ఎమార్ఫస్గా ఉంటుంది ఇట్ విల్ అప్లై టు ఎవ్రీబడీ మీకు కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కొంచెం ఓపికగా సహనంగా ఉండండి వీడు ఒక్కడే మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఆ పనే చేయాలి ఇండియాలో ఉన్న ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని ఫ్యామిలీలకి ఇది వర్తిస్తుంది కానీ ఇగో ఈ రాశివాడికి ఇది వర్తిస్తుందని చెప్తాడు వాళ్ళు ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ స్పిన్నింగ్ వర్డ్స్ అండ్ ఐడియాస్ సో ఇలాగా నడుస్తూ ఉంటుంది ఎనీవే నా ఇలాగ వీళ్ళు చలంగా ఉంటారు ఇది చలం చూడండి అస్థిభావ చల నాస్తి భావ ఉన్నాము స్థిర సదా అవిశేషత్వా వీడు నిర్విశేషంగా ఉంటాడు వీడు నాస్తిభావం ఎందుకంటే అన్నిటికీ బెబ్బే అనేదో సానుకూలంగా చూసారా అన్నిటికీ బెబ్బే అన్నిటినీ తిరస్కరించి కూర్చుంటాడు కాబట్టి ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు అందరినీ తిరస్కరిస్తాడు ఇప్పుడు అప్పుడప్పుడు టీవీలో వీళ్ళు వస్తారు ఆ బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని ఉండబెడతారు పెట్టి చర్చ చేయమంటే వీళ్ళు వీళ్ళు ఏవో సిద్ధాంతాలు పెట్టి టీఆర్ఎస్ వాడు ఏం చేస్తారంటే వీళ్ళ సిద్ధాంతాలన్నిటినీ దోషిమించి వీడు ఒకటి చెప్తారు ఈ రిజెక్ట్స్ ఏమి మనం టీఆర్ఎస్ కాకపోతే మనం మనం ఒకటి సో వీడు సో ఎప్పుడు స్థిరమే ఎప్పుడు ఒకటే పాయింట్ ఆత్మ లేదు నరకం లేదు స్వర్గం లేదు పుణ్యం లేదు పాపం లేదు ధర్మం లేదు అధర్మం లేదు ఏది లేదు నాస్తి భావ సింగిల్ పాయింట్ స్థిరంగా ఉంటుంది సదా అవిశేషత్వాది విశేషమేమీ ఉండదు ఉభయ చల స్థిర స్థిర విషయత్వాదు సద సద్భావ అది మూడవది ఉభయం అది చలము దాంట్లో ఉంటుంది స్థిరము దాంట్లో ఉంటుంది అది ఉభయ రూపంగా ఉంటుంది వాడు దిగంబరుడు మనకి దిగంబర సిద్ధాంతలు ఎవరిలో కనపడరు ఆఖరికి ఎలా వస్తుందంటే ఎవడైనా దిగంబరుడు కనపడినా ఎవడైనా మీ సిద్ధాంతం ఏమిటంటే వాడికి సిద్ధాంతమే ఉండదు శ్యాద్వాదం అవును అవును మళ్ళీ పుడుతుంది అని చేత అస్థి నాస్తి ఏ సిద్ధాంతంలో ఆత్మ దేహం ఎంత ఉంటుంది అంత ఉంటుంది కుక్కుటంలో ఆత్మ ఎంత ఉంటుంది కుక్కుటం అంత ఉంటుంది దోమలో దోమంత ఉంటుంది ఏనుగులో ఏనుగు అంత ఉంటుంది చూడండి తర్వాత మళ్ళీ పునర్జన్మం ఉంటుంది మరి ఏనుగు పుణ్యం చేసుకుని కాదు ఈ దోమ పుణ్యం చేసుకుని ఏనుగుగా పుట్టిందనుకోండి అప్పుడు ఆత్మ ఏమవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది ఎందుకంటే మరి కదా ఆత్మ ఎక్స్పాండ్ అవ్వాలి ఎందుకంటే దోమ ఉన్నంత ఆత్మ ఇప్పుడు ఏనుగుగా పుట్టిందంటే ఏమి తర్వాత వయస్సు వచ్చే కొంతే ఆత్మ ఎక్స్పాండ్ అవుతుంది తర్వాత డిక్లైన్ అవ్వడం ప్రారంభిస్తే ఆత్మ కంట్రాక్ట్ అవుతుంది ఇలాగేదో చెప్తారు తర్వాత స్యాత్ అంటే హోసక్తా హే పోసక్తి అహే అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయింది అప్పుడే అదే శ్యాద్వాదం అస్తి స్యాత్ నాస్తి స్యాత్ అన్నిటికీ స్యాత్తే అలాగేదో ఉంటుంది జైనుల్లో కూడా దిగంబరులు శ్వేతాంబరులు దిగంబరులు ఇది దిగంబర జైన పక్షం తర్వాతది అభావ ఇంకా నాలుగవది అభావ శ్లోకంలో ఉంది కదండి చల స్థిర ఉభయ అభావై నాలుగుకి నాలుగు అభావ అంటే అత్యంత అంటే వీడు నాస్తి నాస్తి శూన్యవాది అని అభిప్రాయం ప్రకారచతుయ్యా తైరేతై చలస్థిర ఉభయ అభావై సదసదాదివాది సర్వోపీ భగవంతం ఆవృణోత్యేవా ఆయన ఆచార్యులు అందరినీ సమానంగా ట్రీట్ చేశారు నాలుగు సిద్ధాంతాల వాళ్ళు కూడా ఆత్మస్వరూపాన్ని కప్పివేసుకుంటున్నారు దీంట్లో మన హిందూ ధర్మంలో ఉన్న పునర్జన్మ సిద్ధాంతం అది కప్పివేస్తుంది ఆత్మస్వరూపం నరకం లేదు స్వర్గం లేదని ఆర్గ్యూ చేసి సర్వం దేహంతో ఆఖరం అన్నది ఎలా అయితే ఆత్మస్వరూపాన్ని కత్తి వేస్తుందో వీడు పుట్టింది ఇప్పుడు దిట్టింది ఎంతసేపు పుట్టుక దిట్టుంటాయే కదా వేదాంతం చదువుతారు వేదాంత దేని దారి దాని తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం సో వేదాంత దేవుడు ఆత్మ అజహా అమృత మళ్ళీ వేదాంతం పుస్తకం మూసేసి పుట్టాడు విచ్చాడు మళ్ళీ స్వర్గం నరకం పుణ్యం పాపం చాలా కాంట్రడిక్టరీగా చాలా కాంట్రడిక్టర్ అంచేతనే ఆ వేదాంతం నీరు గారిపోతూ ఉంటుంది తప్ప దానికి శోభ ఏమీ ఉండదు ఎందుకంటే ఎవరికీ గ్రోత్ ఉండదు అందరూ రాగద్వేషాల పుట్టల కింద ఉంటారు రాగద్వేషాలతో ఎలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు అలాగా నాదే పాలిటిక్స్ పెట్టేసుకుంటావు నాకు నేను మాట చెప్తాను మీరు ఏమనుకోనుంటే నాకు నాకు డౌట్ చెప్పమంటారా పదిహేను ఏళ్ళ నుంచో పన్నెండు నేళ్ల నుంచో ఇక్కడ యాభై మంది వేదాంతం చదువుతున్నారు ఇంతవరకు పాలిటిక్స్ అనేవి ఇక్కడ ఏం లేవు నో పాలిటిక్స్ మీరు నాకు ఇంకొక్కటి చూపించండి ఇంకొక్కటి ఐ వాంట్ టు నో ఏమిటిది ఇక్కడ ఒక సంస్థ కింద పెట్టుకుని ఒక రూఫ్ కింద పెద్ద ఆయన పాఠం చెప్తున్నారు వీళ్ళు చదువుతున్నారు యాభై మంది చదువుతున్నారు ఇలా పదేళ్ళు పదేళ్ళు అక్కర్లేదు రెండు ఏళ్ళు చదువుతున్నారు కానీ పాలిటిక్స్ లేనిది నాకు ఒక్కటి అనిపించండి ఒక్కటి ఐదిటి నాకు తాను ఎక్కడా శ్రేణిలో నేను చూస్తూ ఉంటాను అబ్బాబ్బబ్బా ఇంత పాలిటిక్స్ అంటే ఒకళ్ళని ఒకళ్ళు దే హే టీచర్ ఫిజికల్గా కొట్టుకోవట్లేదు తప్ప తెహే టీచర్ కొ కొన్ని సందర్భాల్లో ఫిజికల్గా కూడా కొట్టుకుంటారు దీంట్లో దోషం ఎక్కడ వస్తుందంటే ఆ వ్యక్తి పూజలో వస్తుంది దోషం అంటారు ఎందుకంటే వీళ్ళు తత్వాన్ని మర్చిపోయి వ్యక్తి పూజలో పడతారు ఇది అన్ని పీఠాలకి అన్ని మఠాలకి అన్ని ఆశ్రమాలకి యూనివర్సల్ రూల్ అయిపోయింది అని నాకు అనిపించింది ఇది దీని మీద మీ అభిప్రాయం మీరు చెప్పి నన్ను మాట వెనక్కి తీసుకోమంటే ఐ విల్ ఈడ్ మై వర్డ్స్ ఐఎమ్ రెడీ ఫర్ దాట్ రియల్లీ దిస్ ఈజ్ హౌ ఐ ఫెల్ట్ ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ అబౌట్ ఇట్ ఎందుకంటే అంత కాంట్రడిక్షన్ ఐ నో వై ఇట్ ఈస్ లైక్ దాట్ ఎందుకో తెలుసిన కాంట్రడిక్షన్ దే కాంట్రడిక్ట్ దమ్ ఆల్ ది ఆత్మాజహా అమరహ అంటాడు మళ్ళీ జన్మ అంటూ ఉంటాడు అయిపోయింది అక్కడికక్కడే చచ్చిపోయింది అది ఇట్ కెనాట్ ట్రాన్స్ఫార్మ్ ఎనీబడీ ఎక్కడ అసలు ట్రాన్స్ఫర్మేషన్ రాదు ఆ దేహాభిమానం పోదు ఆ రాగద్వేషాలు పోవు అలాగే ఉంటాయి ఓ పక్కనేమో గీత పాఠం అంటాడు ఇంకో పక్కన కామ్యకర్మ చేయిస్తాడు ఇంకా వాడి గీత పాఠంలో వాడికి ఏమి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది కామ్యకర్మకి గీతకి చుక్కెదురు అయితే చుక్క ఎదురు అంటారు చూసారా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం రెండు ఒకటైపోతాయో నాకు తెలియదు కానీ గీతలో కామ్యకర్మం ఇమడదు మరి గీత తెలుసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది పాయింట్ చుక్క ఎదుడు ఆయన శంకరులు అంటారు కా కాముకత్వం కామ్యకర్మత్వం ముముక్షత్వం ఏక యుగపథ న సంభవతి అని ఒక వాక్యం రెండో అధ్యాయం ఒకే మనిషికి ఒకే కాలంలో ఒకవైపు కామ్యకర్మ రెండోవైపు ముముక్షత్వము కుదరదు కానీ మన వేదాంతులు ఎలా తయారయ్యాయంటే ఆధునిక కాలంలో ఒకవైపు కామ్యకర్మ చేసేస్తూ ఉంటారు రెండోవైపు ఏమో తత్వబోధ ఆత్మబోధ చదివేస్తూ ఉంటారు మరి ఏ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ వైరుధ్యం అర్థం కాదు అందుతన గ్రోత్ ఉండదు కాబట్టి సో ప్రతివాడు కూడా దీంతో వీడు గొప్ప లేదు వాడు తక్కువ లేదు వీళ్ళందరూ కూడా ప్రకారచతు నాలుగు రకాలుగా వీళ్ళు ఉన్నారే చల స్థిర ఉభయాభావ సద్వాది అసద్వాది సదసద్వాది అసదసద్వాది సదసదాదివాది అంటే వీళ్ళందరూ కూడా ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపం అంటే భగవంతం మీరు ఓ మహాత్ములు చెప్పారు నువ్వు దేవుణ్ణి పూజిస్తానంటావు ఏ దేవుణ్ణి పూజిస్తావ్యా నీ హృదయంలో నిశ్చలంగా మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు ఏ చైతన్యం ప్రకాశిస్తున్నావు అది దేవుడు నువ్వు ఆ దేవుణ్ణి పూర్చేయి యు వర్షిప్ దట్ గాడ్ అని చెప్పాడు వర్షిప్ అంటే ఎలాగా యు అబోయిడెడ్ ఇట్ యు డెవలప్ లవ్ ఫర్ ఇట్ దట్ ఈజ్ భక్తి సో సో స్వస్వరూపానుసంధానం భక్తిని చెప్పి అని అలాగా కాబట్టి ఎప్పుడెక్కడైనా శంకర భాష్యంలో మీకు ద్వైతానికి భక్తి చెప్పేప్పుడు కూడా ద్వైతానికి ఆయన నయా పైసంతో చోటిస్తారా భక్తి చెప్పేప్పుడు భక్తిని చెప్తూనే ఉంటారు అద్వైత రూపంగానే చెప్తారు భక్తి పేరు పెట్టి ద్వైతంలోకి ఎన్నడూ తీసుకెళ్ళారు అంచేతనే లోకంలో చలామణిలో ఉన్న స్తోత్రాలన్నీ శంకరులే చేశారని ఒప్పుకోరులాగా తెర తూమని శంకరాస్ తెర తూమిని శంకరాస్ ప్రతివాడు శంకరాన్ని పెట్టుకుంటాడు కాబట్టి ఆయన అద్వైతమే చెప్తారు భక్తులు దక్షిణామూర్తి స్తోత్రం ఎలా ఉంటుంది ఇట్ ఈజ్ లైక్ దాట్ భగవంతం ఆవృణోత్యేవా అంటే ఆవృణోతి అంటే యథార్థం నా జానాతి సత్యమును కప్పువేయటం కారణంగా సత్యము తెలియకుండా అయిపోతుంది ఎందుకంటే వీళ్ళు నలుగురిని గురించి ఒక మాట ఆయన బాలిష అవివేకీ ఆత్మానాత్మ వివేకం లేకపోవడమే బుద్ధిలో ఉన్నటువంటి వైవిధ్యాన్నే సత్యం అనుకుని దెబ్బలాడుకుంటారు తప్ప వీళ్ళు బుద్ధిగతీతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక వీళ్ళు ఏ విధంగా ఈ వాదాలతో దెబ్బలాడుకుంటున్నారు యపి పండిత బాలిషవాళ్ళు వాడు పండితులు కదా వీళ్ళందరూ వీళ్ళందరూ విద్వాంసులు కదా విద్వాంసులను బాలిష అంటున్నారు ఏమిటి అంటే పండితులే ట్రూ వాళ్ళ రంగంలో వాళ్ళు పండితులే అయినప్పటికీ కూడా ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ బాలిష్యుడే పరమార్థ తత్వ అనవబోధాత్ అంతటి పాండిత్యమైతే పోవేశపెట్టారు కానీ ఆత్మ ఏది యథార్థ వస్తువో ఏది సత్య వస్తువో అది తెలియకుండానే మిగిలిపోయి ఉంటుంది దాన్ని తెలుసుకోలేక ఊరికే పాండిత్యాన్ని గురించి ప్రసంగం చేస్తుంటే ఒకప్పుడు నేను మొన్న ఒక మహాపండితుడు ఉండబడేవాడు రాసిన వ్యాసం అని చూశాను సంస్కృతంలో రాసింది దాంట్లో ఆయన మొట్టమొదటి వాక్యం అధ్యాస మీద పత్రం ఒక రీసెర్చ్ పేపర్ అని అధ్యాస సంస్కృతంలో రాస్తారు మొదటి వాక్యం చదివారండి రెండో వాక్యం ఇంకా చదవలేదు ఎందుకంటే ఐప్పుడు క్లియర్లీ సీ అధ్యాస యొక్క స్పిరిట్ ఈయనకు అందలేదు we did not get the spirit of adhyas bashya ela cheppagalare ante modati vakyam sadhavagane telisukondi ee na adhyas bashya spirit yini ka andaledu he is a scholar adhyas bashya is not about scholarship adhyas bashya is about atma anatma viveka and he just missed the whole point anna garbinchinna amrutavaakyam ait kadvesa sacha wrong impression అబౌట్ అధ్యాస భాష కాబట్టి పాండిత్యాన్ని సంస్కృతంలో రాశారు కాబట్టి ప్రొఫెసర్లుగా ఉన్నారు కాబట్టి పాండిత్యం కలిగినట్టుగా లోకంలో ప్రఖ్యాతిగా ఉంది కాబట్టి వాళ్ళు పండితులు అయిపోరు పలుషులుగానే ఉంటారు ఎందుకంటే పరమార్థతత్వాన్ని తెలుసుకోలేదు కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఎందుకు మనం గుర్తించడం లేకపోతే మనం వాళ్ళ తోక పట్టుకు తిరుగుతూ ఉంటాం ఎవరిన్నా ఎవరికి దగ్గర వాడికి ఎవడిగిరి చిన్నవాడిని వాడు వాడిని ఆరాధిస్తూ కూర్చుంటాం ఏమీ ఉపయోగం ఉండదు మీరు పండితున్నో జ్ఞానో ఒకరిని పట్టును వాడు చుట్టూ ప్రదక్షిణం చేస్తే స్వయం కన్ఫ్యూజ్డ్ ఫలాన్ని కన్ఫ్యూజ్ అయ్యే తీలో పడిపోతుంది ఏం ఉపయోగం ఉండదండి మీ టైం వేస్ట్ అయిపోతుంది మీ టైంది పర్వాలేదు శ్రద్ధ దెబ్బతింటుంది శ్రద్ధకి విఘాతం కలుగుతుంది కాబట్టి చాలా కాషస్గా ఉండాలి అలా ఎవరి పడితే వాళ్ళ రకాల పరుగులు తీయకపోవడం తర్వాత ఒక స్థిరత్వం ఉండాలి గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాసహ ఈ వీరు వస్తే వీరికి సాష్టాంగం వారు వస్తే వారికి సాష్టాంగం ప్రతి వారి చుట్టూ మూడేసి ప్రదక్షిణాలు వీరికో మామిడి పండు వారికో అరిటిపండు ఇచ్చి చేతులు తులుపుని సంసారంలో పడిపోతూ ఉండడం వెళ్ళిపోయి దానివల్ల ఉపయోగమే ఉండదు సే వీరికి కాబట్టి గట్టిగా పట్టుకోవాలి అవతల వాటి నిగ్గు తేల్చాలి మనం పట్టుకోవడానికి తగిన అర్హత వీరికి ఉందా నిగ్గు తేల్చుకోవాలి మనకేదైనా బోధించగలడా మనకేదైనా ఒక పరిష్కారం చూపగలడా ఎలా ఉన్నాడు వీడు వాట్ ఫర్ హీజ్ వర్కింగ్ వాట్ ఈజ్ దట్ హీజ్ ప్లానింగ్ వాట్ ఈజ్ ఇట్ దట్ హీస్ డూయింగ్ అదంతా చూసుకోవాలి చూసుకుని వాడు యోగ్యుడు మనకి మార్గాన్ని చూపగలడు అనుకుంటే పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు కూడా ఓపెన్ మైండ్ తోటి ఉండాలి పట్టుకోవడం దానికి శాస్త్రం కోసం ఇంకా మిగతాదేం పట్టుకోకూడదు శాస్త్రం కోసమే పట్టుకోవాలి శాస్త్రం అంటేనే గుడ్ బాయ్ మీ ఇంటికి మీరు వెళ్తారో ఆయన ఇంటికి ఆయన వెళ్తారు అన్నట్టుగా ఉండాలి అంతేగాని ఆయన మీ భుధాలు మీరు కూర్చుంటే మీరు మోసుతో ఉండడం లేకపోతే మిమ్మల్ని తన బుధాలు ఆయన మోసుతో ఉండడం రెండు కూడా తగ్గదు సో చాలా కాషియస్గా ఉండాలి అందుకోసం ఈ మీమాంస వేరే మీ కాదు కాబట్టి పండితులు ఉంటే కైముత్య న్యాయం స్వభావమూఢో జన నిత్యభిప్రాయ కైనుత్య న్యాయాన్ని ఉపసంహారం చేస్తున్నారు కాబట్టి వాడు పండితుడు కాదు చదువుకున్నవాడు కాదు మూర్ఖంగా ఉంటాడు వాడి గురించి మనం తప్పు పట్టిదే ఉంది ఇప్పుడు కళ్ళు కాంపౌండ్ దగ్గర దారులు తాగుతూ ఉంటాడు వాణ్యం తప్పు పడతారు పెద్ద పెద్ద మహావిద్వాంసులు ఉన్నవాళ్ళేమో ఐఎమ్ లెక్కర్స్ ఎయిర్ కండిషన్ రూముల్లో స్వీకరిస్తూ ఉంటే వీడిని వీడి మీరు తప్పు ఒకటే విచారం ఆరోగ్యం పాటు చేసుకుంటున్నాడని విచారం తప్ప ఇందులో తప్పుపట్టిది ఏమీ లేదు కిము నేను ఏదో దృష్టాంతం చెప్పాను శాస్త్రంలో ఉన్నవాళ్ళు ఇంత అధ్మానంగా ఉంటే ఏ చదువు సంధ్యా లేనివాడు లేకపోతే లౌకికులు ఉంటారు వాళ్ళకి అసలు ఆత్మస్వరూపం గురించి ఏమీ తెలియదు వాళ్ళు ఏదో పిచ్చిగోల కింద చేస్తారు ఏదో అజ్ఞానంలో ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళని మీరేం తప్పు పడతారు అని కైముత్య న్యాయం కోట్యత్ర ఏతూ గ్రహైర్య యాసం సదావృత భగవానారస్పృష్ట దృష్టస్ సర్వృక్ బుధవర్నాడు సునిశ్చితం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమాత్ పూర్ణముద్యదే పూర్ణిమస్ పూర్ణమాదాయ పూర్ణి